బీసీ ప్రిస్టు పరిషత్ నామనం మీకు అందరికీ శుభములు మాస్టర్ గారికి మాస్టర్ కమిటీ ముఖ్యంగా డాక్టర్ యశ్వంత్ గారికి నేను మనం చెప్పాలి ఎందుకంటే చాలా కాలం తర్వాత అతనితో పాటు కలిసి వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడి దానికి అవకాశం ఇచ్చాడు అతని ద్వారా కాబట్టి అతనికి తన కుటుంబీకులకు నేను మరణాలు చెప్పుకుంటున్నాను మరి ముఖ్యంగా సంఘస్థులకు మీ ఆహ్వానం బట్టి నీకు వాక్యాన్ని ధ్యానించిన ముందు చిన్న ప్రార్థన దాని తర్వాత మనం వాక్యాన్ని ధ్యానిస్తాం పరిష్కరం లేవా మా ప్రియ పదలకు రాజారు మీరెంతో మరణాలు లేదా ఆ యొక్క మా యొక్క పాపములను శాపములను రోగములను వ్యసనములను మీరు భరించారు మాన పదులుగా మీరు మరణించి మమ్మల్ని రక్షించుకున్నారు మీ యొక్క మరణం గురుస్తాపన పనులు కాడ ప్రభావం మీ యొక్క పరిశుతాత్మ అభిషేకాన్ని మీరు మాత్రం అనుకరించినారు వాళ్ళకు ఒక జాగ్రత్త అనుభవించినారు మీ యొక్క కృపావర్తనలు గురించినారు కవిత మీ యొక్క ఆత్మ ఫలాల చేత ఈ లోకంలో మోని నేర్పిస్తున్నారు దాన్ని బట్టి ఎంతో బదలాలు అయిన ప్రభువుల యొక్క హృదయ హాలం మీ యొక్క వాటిని ముఖ్యంగా ఈ యొక్క సంఘస్థను బట్టి ఈ సంఘస్థలతో పంచుకునే ఈ యొక్క ఆధిక్యతను బట్టి మీకెంతో మరణించుకుంటామైనా మీరే మాకు సహాయపంలోనే నడిపించండి మీ యొక్క పరిశుద్ధాత్మ నర్పిచ్చారు వాక్యం మీద సత్యని గ్రహించడామైనా మా యొక్క ఆత్మీయ నేత్రం నర్పి మనం ప్రార్థిస్తున్నాం ప్రభుత్వా మీరు వాక్యాన్ని విధమైన మనం కాదు ప్రభావ దాన్ని పాటించే వాళ్ళం తయారు చేయమని ప్రార్థిస్తున్నాం కేవలం పాటించే కాదు ప్రభావ అనుభవపూర్వకంగా ఆ యొక్క వాట్యాన్ని మేము ప్రకటించే దేవుడి బిడ్డలుగా సేవకులుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మీ గులో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం ఈ యొక్క అర్థం కారేసి నడిపించమని ఏ క్రీస్తు పరీక్షలతో మమ్మల్ని ప్రార్థిస్తున్నాం ఈ ఉదయం మంచి థీమ్ ఈ సంఘస్థులు ఏర్పరచుకోవడం చాలా ప్రోత్సాహకరంగా ఉంది జీసస్ గురు అనే అంశం సాధారణంగా గురు అనగానే ఇది బయటకి సంబంధించిన పదమా అన్న అనుమానము కల్లులో ఉంటుంది కానీ గురువు అన్నప్పుడు సంస్కృత భాషలో దానికి కొన్ని అర్థం లేదు అనేవాడు ఎవరు అతని గుణగణాలు అతను ఏ రిగ అతని పర్పస్ ఏది లోకంలో అతని లోకంలో ఎన్నుకున్నాడు అన్న ఆ పర్పస్ ని అనుకొని కోరుకు మనము అనే పదంలోకి ఈశ్వరని కొన్ని ఉత్ప్తంగా ధ్యానించడాక దేవుడి వాక్యాన్ని అనుకూలంగా ఉన్నాయా లేవా అని వాటిని పరిశీలించుకోవాలి అది మన బాధ్యత బయటంతట్లో గురించి మనం సాక్ష్యం వింటూ ఉంటాం అనేక పర్యాయలు అనేక ప్రాంతాలలో మనం దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాము దేవుడి వాక్యాన్ని వింటూ ఉంటాము చెప్పబడుతున్న వాక్యం దేవుని ఆత్మావేశం చేత చెప్పబడిందా లేక దుష్టుని వలన కలిగిందా అన్న వివేచన మనం లేకపోతే యుగ సమాప్తిలో మనం పొందునం కాబట్టి మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మన విశ్వాసము అంచలంచలుగా ఎదగాలంటే బెగ్గల గురించి మనం గెలిస్తాం ఆ పుస్తకాల మీరు దేశలు మీకులు కనులు అన్న సాక్ష్యం కాబట్టి మనం అందులో అటువంటి సాక్ష్యాన్ని పొందుకోవాలా ఈ చివరి మనం జీవిస్తున్నాం కాబట్టి సామాన్యుల మతపరమైన జీవితం కాకుండా ఎటువంటి దేవుని దృష్టిలో మనం గనులము అన్న సాక్షం పంచుకోవాలంటే బెరియల గురించి తృప్తంగా తిన వల్ల దాని తర్వాత నేను వాక్యాలకి చూపిస్తాను ఇంకా విషయం బెరియల అది చిన్న క్రైస్తవ సంఘం పుస్తకరంగా మనం చూస్తాం వీడి దగ్గరికి చెప్పడానికి వాక్యం తీసుకొని వచ్చిన ఎవరైనా వాళ్ళు చెప్తున్న వాక్యం దేవుని ధర్మశాస్త్రంలో ఉన్నదా లేదా అని పరిశీలించి వారి వాక్యాన్ని స్వీకరించిన తెలు దీపలు కంటే హిందులో గదులు ఎందుకు ఆయన సాక్ష్య పొంది దేశ సంఘస్తు ప్రజల్లో క్రతజమైన కాలలో ఇస్తాం దేవుని వాక్యంలో ఆది అయిన వాడు కానీ అనేకమైన మనము అన్న తపనలో రకరకాల బోధకల్ని తిరిగిన కూడా సంఘాన్ని హెచ్చరిస్తూ పౌలు వాళ్ళ జ్ఞాపకం అందిస్తాడు మీలో ఉంది మీలో ఆదిగా ఉంది ఆయన హెచ్చరికలను రాతపూర్వకంగా పత్రిక స్పందించేవాడు కాబట్టి తెసరు వీపులు రకరకాల కోలల్ని స్వీకరించినప్పుడు వారి ఎంతో ఆసక్తి కలిగిన ఈ బిర్యంలో పౌలు మరియు శీలలు వచ్చి చెప్పినా కూడా వారిని డైరెక్ట్ స్వీకరించలేదు మీరు చెప్తున్న వాక్యం దేవుడు వాక్యంలో ఉండదా లేదా అని పరిశీలించి స్వీకరించిన కాబట్టి ఇది నా యొక్క విన్నపం దేవుడు వాక్యంలోని వాక్యాలను మనం ధ్యా జాగ్రత్తగా ధ్యానించి చెప్పబడుతుంది ఆయన వాక్యానికి అనుకూలంగా ఉందా లేదా అని పరిష్కరించుకునే బాధ్యత అనేది మనం ధ్యానిస్తున్న ఈ వాక్యాన్ని మన జీవితంలో ఏమిటిగా అవలంబించుకోవాలా ఆసక్తి తప్పడం మనం చాలా సంభవం ఎందుకంటే మెచ్ ఆదివారం ప్రతి ఆదివారం కనీసం నాలుగు వాక్యాన్ని మీరు గాయానిస్తున్నారు సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు మీరు కేవలం ఆ వాక్యాన్ని సరిపోతుందా మన జీవితంలో లేక బైబుల్ అంతా ధ్యానించాలన్నా అదే మన తీర్మానం కాబట్టి వినక వల్ల విశ్వాసం కలుగుతుంది దేవుడి వాక్యాలని మనం సంపూర్ణంగా ధ్యానించడం వల్ల విశ్వాసంలో మనం అంచరించలే అడుగుతా ఉంటాం అప్పుడు దేవుడు వెంట వెంటనే తన కార్యం చేస్తా సేవ జీవితం ఉంటాం కాబట్టి అనగా సంస్కృత భాషలో గురువు అనేవాడికి కొన్ని గుడ్డమైన కులగాలంటాయి నాలుగు ముగ్గుమైన కులగాలని మీరు చూపించి దేవుడి వాక్యానికి అనుగుణంగా ఉన్నారని బట్టి చూస్తాం మొదటిదిగా గురువు అనేవాడు మంచి గుణగలము కలిగిన వాడు మంచి ప్రవర్తన కలిగిన వాడుక గుడ్ క్యారెక్టర్ గురువు అంటే మంచి ప్రవర్తన కలిగిన అని అర్థం రెండవది గురువు అంటే బోర్వించేవాడు అన్నాడు రెండవ గురువు అనేవాడు సంపూర్ణ స్థితికి ఎదిగేవాడు ఆ ఎదిగిన అని కూడా అర్థం మొదటిదిగా మంచి గుణగం రెండవది బోధించేవాడు మూడవది సంపూర్ణ స్థితికి ఎదిగిన వాడు చివరిగా గురువు అనేవాడు ఇతరులకు మార్గదర్శకుడు ఇతరులకు మార్గము చూపించేవాడు ఈ నాలుగు గుణగతముల గురించి మనము ఈ ఉదయం అలా ధ్యానిస్తాం మన ప్రభు కంటే మంచి గురువు మనకి చివరిని అందించవుతున్నాం సాధారణంగా గురువు అనగా వాడికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడము ఇతను ఎంతో పరిశుద్ధుడు ఇతను ఎంతో గొప్పవాడు అని ప్రొజెక్ట్ చేస్తా ఉంటాం ఈ లోకంలో ప్రతి మతంలో మన చూస్తూ ఉంటాం గురువు లాంటి స్వర్గ ప్రాప్తి పొందుకునేవాడు అని ప్రతి మతంలో బోధిస్తా ఉంటారు కానీ మన ప్రభువు పల్లవ రాజ్యము సంబంధించినప్పుడు ఏ గురువు చూపించలే ఏ బోధకుడు చూపించలేదు ఏ యాచకుడు చూపించలేదు పల్లవారి రాజ్యాన్ని సంపాదించుకునేవాడు ఎటువంటి వాడు అన్నప్పుడు చిన్న పీడని తీసుకొని చూపిస్తుంటుంది ఇటువంటి వాడే పనులు దశ ఎటువంటి వాడికి చిన్న చిన్న స్వభావం కలగ కలిగిన వాడికి అవ గురు అనేవాడు అటువంటి స్వభావం కలిగి కూడా ఉండాలా అన్న విషయానికి జ్ఞాపకం చేస్తారు మీకు కొన్ని వాక్యలు చూపిస్తాను నిజంగా మీకు సంబంధించి పాత నిబంధన కాలంలో ఎంతో మంది గురించి మనం ధ్యానిస్తా మంది గురువులు మంచి జీవితాన్ని అవలంబించుకున్నవాడు తన చివరికి ఏం జరిగిందన్నప్పుడు ప్రతి గురువు తన జీవితకు చివరి దశలో తన పిలుపును పోగొట్టుకున్నవాడు నేను పెట్టినవాడు నేను తృనీకరించిన వాడు దాని నిర్లక్ష్యం చేసిన వాడు ఆ రేదిగా మనం జీవితం చూసినప్పుడు అందుకంటే గొప్ప గురువు ఎవరైనా అనిపిస్తారా అనుకోవాడు ప్రోడీతిగా ఆరు మంది ఐదు దేశం నుంచి వాడు అరే దేవుడు యొక్క సహాయం చేత గొప్ప గురువు ఎందుకు వార్తల దేశంలో అడుగు పెట్టలేకపోయింటుంది తన పదవి సంపూర్తి ఎందుకు తన చివరి ఆయన సంపూర్తి ఏం ఎందుకు బలహీనతలు పడితే ఎందుకు తలు చేయని అదరీతికి చూసినప్పుడు గొప్ప గొప్ప గురుల గురించి పాత నిర్మాణ కాలంలో మోసిన తర్వాత తర్వాత యాజకత్వంలో ఉన్న గొప్ప గురువులను మొదటి గురువు మీకు పాత నిర్మాణ కాలంలో మొదటి గురువులలో మొదటి అహుడు ఆసక్తిగత దేవుడు సేవకుడు కానీ మనుషుల చేత మనుషుల యొక్క ఒత్తిళ్ల చేత బలహీనతను పడిపోవడము బలహీనం మనం చేస్తాం విగ్రహ రత్తుల తయారుగా చేస్తున్నాం కానీ చివరికి తన పిల్లలని సరిగా పెంచుకోలేని స్థితులకి అనిపిస్తున్నాడు తన గురువు తన పిల్లల్ని తన కుటుంబీ ఏమిటిగా పెంచుకోవాలా ఏ విధంగా మార్చుకోవాలా అనేది ముఖ్యమే మన విలోకంకి గొప్ప వ్యక్తులన్నీ కనిపించేసి మన కుటుంబంలో ఏ విధి ఉన్నాం ఫస్ట్ నీ సాక్ష్యము నీ కుటుంబంలోనే ఉన్నారా నీ కుటుంబానికి నువ్వు గురువులాగా ఉన్నారన్న విషయాన్ని మనం నేర్చుకోవాలి తర్వాత నీ ఇతరులకు మనం గురువులాగా ఉండే కలుగుతుంది మరి విశేషంగా మన గుణాలను మన తప్ప ఇంకొకరు తెలుస్తుంది భర్త గురించి సంపూర్ణంగా భార్యకు తప్ప ఎవరికైనా తెలుస్తుందా భార్య గురించి భర్తకు తప్ప ఇంకొకరికన్నా తెలుస్తుందా అఫ్ కోర్స్ దేవునికి తెలుసండి కానీ ఫస్ట్ టెస్టింగ్ ఉంది మన గురుక్ మన ఇంట్లో మనం మన పిల్లకి గురువులా కనిపిస్తున్నామా అనేది మనం నేర్చుకోవాలని మన కుటుంబులకి మన భార్యకి మన భర్తలకి గురువులా కనిపిస్తున్నామా అనేది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే చూడండి చివరి దశకు గొప్ప గురువులంతా ఫెయిల్ అయినట్టు బైబిల్లో ఏపీ గురించి జరిచినప్పుడు మంచి గురువు అని పేరు సంపాదించుకున్నాడు కానీ చివరికి ఏం జరిగి దేవుని దర్శనాన్ని పోగొట్టుకున్నాడు దేవుని స్వరాన్ని వెనక్కి సిద్ధలున్నాడు బలహీనంగా తయారెక్కినాడు తన ఇద్దరు కుమారులు యాచకులు కావాల్సింది గురువులు కావాల్సింది దేవుని సేవలు తను కాలేకపోయినా చాలా క్రూరమైన మరణం పొందాల్సి వచ్చింది వాడు ఎందుకు తండ్రిని పాటించలేకపోయినాడు ఎందుకు తండ్రిని వెంబడించలేకపోయినా వాళ్ళ బలహతని ఏ కుటుంబం గురించి సాధారణంగా ఎక్కడా జరించగలలో తన కుటుంబంలో తన కోట తప్ప ఎవరు కూడా దేవునికి సన్నిహితంగా ఉన్నట్టు మనం చూడము ఆ ఇంకా ఎంతగానో గోచాడుతూ మామ గురించి వంట గురించి మామార్డు గురించి ఎంతగా గోచాడి ప్రార్థించడం చూడగలం తన మరణపు దశలో తను మరణించినప్పుడు ప్రసరించి మరణించినప్పుడు ఆయన జీవిత విధనము అనే గురువుకు మాదిరిగా తన మామే గురువు లాగా ఉన్నట్టు మనకు అక్కడ కనిపిస్తుంది మంచి సాక్ష్యం పొందుతుందండి మరణించకపోతే దాని తర్వాత సమయకాలం ఆరంభం మంచి గురువులాగా పేరు పొందుకున్నాడు తన జీవన తన బిడ్డల్ని క్రమంగా పెంచుకోలేకపోయినాడు తన బిడ్డల్ని గురువులాగా తీర్చిదిద్దలేకపోయినాడు ఎందుకు విఫలమయ్యాడు ఆ రీతిగా రాజుగారి గ్రంథానికి మనం వచ్చినప్పుడు మరి ముగ్గురు గురువుల గురించి మనం ధ్యానిస్తాం దాని తర్వాత కొంచెం క్లియర్గా తీసుకొని వెళ్తాడు మంచి గురువులాగా మనకు కనిపిస్తున్నాడు ఎంతో తీవ్రమైన ఆసక్తి కలిగిన వాడు దేవుని కొంత ఎంతో మంచి సాక్ష్యం పొందుతున్నవాడు దేవుని పక్షంగా దుష్టులకు వ్యతిరేకంగా దోషులకు వ్యతిరేకంగా నిలవంట యాజగులలో లేక గురువులలో లేక ప్రపంచలో ఏడియ వంటి వాడు ఒకటి అంత దోష మంచి శిష్యుని గురువుగా మార్చుకున్నాడు తన తర్వాత ఏడిషా మనం కనిపిస్తాడు మంచి గురువుగా మారి అంటే ఏడియా తన శిష్యుడికి ఏ రీతిగా గురువులాగా చూపించుకుని తన జీవితాన్ని మనం అర్థం మంచి గురువులాగా సాక్ష్యం పొందుకుంది కానీ తన తర్వాత రావాల్సిన గురువు ఎహాజీ మంచి గురువు అనే పేరు సంపాదించుకోవాల్సిన కానీ తన పిలుపుని వృధా చేసుకున్నాడు ఆ మీరు పాతని మధ్య అర్థం చేస్తే గొప్ప గొప్ప గురువులందరూ వారి పిలుపులను వారి అభిషేకాలని వృధా చేసుకున్నారు సంవత్సరీ చేసిన సాగుల రాజనీ చేసిన మంచి అభిషేకం కొంతకున్న రాజుల మొదటిగా ఈసా దేశం దేశానికే గురువు నాగేవుడు అతను కానీ అతను నిలబడలేకపోయి గొలి సమానంగా కొంటాడే వాడు ఎందుకంటే ఇసా దేశంలో అందరికీ అజానుబాహుడు బలిష్ఠుడు ధైర్యం గలవాడు మంచి గిరుడు ఎందుకు పతనం అయిపోయి ఎందుకు ఆత్మాభిషేకం పొందుకొని ప్రవర్తన శిష్యులతో పాటు కలిసి ప్రవర్తించిన వాడు చివరికి దయము ఆత్మ చేత ప్రేరేపించబడ్డవాడు ఎందుకు బాణీసైలిపై అమ్ము అమ్మబడినవాడు అని తన పిలుపుని ఏ రీతిగా తను చెడగొట్టుకున్న ఇవన్నీ బైబిల్ కు మనము ధీర్ఘంగా గమనించాల్సి వస్తుంది ప్రధిత వచ్చినప్పుడు మన ప్రభుత్వం పరమ గురువులా మనకి కనిపిస్తున్నాడు తన వెంట అనేది మంది శిష్యులు భవిష్యత్తులో గురువుల్లో ఆలసి వారి కొడుకు ఎంతో ప్రయాణపడదు దివరాత్రి తన సేవ జీవితంలో ఎక్కడ వెళ్ళినా తన వెంట తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఏ రీతిగా సేవ చేయాలా ఏ రీతిగా మనుషులను ఆదరించాలా ఏ రీతిగా వారికి ఉపజమనం కలిగించాలా అన్ని విధాలు నేర్పించింది కానీ ఎంతమంది శిష్యులు గురువులుగా మారని పదకొండు వంద ఈలో గొప్ప గురువుగా వయసు అడెమంది చుట్టులతో పాటు ఎందుకంటే అతనికి చాలా ఆసక్తి ఉంది దానికి ఎటువంటి ఆసక్తి ఉంది లోకాతీతమైన ఆసక్తి ఉంది లోకాతీతమైన ఆసక్తి ఉన్నవాడు గురువులు కాలేదు ఆత్మీయమైన ఆసక్తి ఆత్మీయమైన తీవ్రత దేవుని కొరకు జీవించాలా ఆ పిల్లలు తగ్గట్టు జీవించాలా అన్న తప్పనగలిగిన వాడు మంటే ఆశ్చర్యకరంగా మంతై మరియు పిస్కల్ యొక్క ఒకటే గోత్రానికి సంబంధించిన వాడు లేని గోత్రీకు చాలా మంది తెలియదు విషయం మంత్రి తన పిలుపుకు తైలైట్ నిలబడి మంచి గురువుగా పేర్కొని తన సుమార్త తో ఆరంభం అవుతుంది దాన్ని తీసుకెళ్ళే దీని మీద మనకి అడ్రస్ కనిపించండి ప్రతి శిష్యుడు మంచి గురువుగా తయారైట్ మనం చేస్తూ చివరికి మనం వచ్చినప్పుడు ప్రత్యేకాలం అపోష్ట కాలం మధ్యలోకి వచ్చినప్పుడు పౌరుడు ఒక మంచి గురువు లాగా మనకు కనిపిస్తున్నాడు పౌరుడు జీవితం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు బహుగా ఉన్నాయి బైబిల్లో పౌలు చేసినంతగా సేవ ఏ శిష్యుడు చేయలేరీతే మనకు అనిపిస్తూ ఉంటాడు తన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకొని వివాహం చేసుకోవాలను తన తమస్ మార్గంలో చూసిన ఆ యొక్క దర్శనానికి తన వివాహాన్ని కూడా ధృవీకరించుకొని జీవితాన్ని సమర్పించుకొని దేవునికి మాదిరిగా మంచి సాక్ష్యాన్ని పొందుకున్న గురువులాగా మనకు ఉంటాడు పౌరుల తర్వాత ఎంతో మంచి శిష్యులని గురువులుగా మార్చుకు మనం తన వివరించిన వాళ్ళందరినీ చివరి దాన్ని ఆశ్చర్యకరంగా ఆపోయంలో వచ్చినప్పుడు ఈగలు వ్యక్తులు మంచి గురులుగా తయారు చేయాలని కావలసిన వారు వారి నిర్లక్ష్యం చేసుకోవచ్చున్న భార్యవర్తలు అననీయ సభ్యులను చేయతా మన విషయాంలో పరిశుద్ధత్మ అభిషేక బుద్ధి ఏ శుక్రీస్తున్నామన్న ప్రాప్తి సంపొందిన అనేక ప్రాంతాల్లో శిష్యులతో పాటు చేసిన వారు మరించారు ఎందుకు వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వాళ్ళ పిలుపుకు తగ్గట్టు వాళ్ళు జీవించకపోవడం మన ప్రభు మనందరినీ ఎంతగానో భరిస్తున్నాడు మన పిలుపుకు తగ్గట్టు మనం జీవించకుండా గాని మనల్ని ఎంతో ఓరుకుతోని ఎంతగానో సహిస్తున్నాడు ఎంత కాలంలో మీరు గురువుల్లాగా ఉండకుండా ఉంటారు ఈ లోకంలో చూడు రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం హె సంఘానికి హెచ్చరికలాగా పౌరులు ఈ యొక్క పత్రిక రాస్తున్నాడు కాలానికి తన్నట్టు చూస్తే వీళ్ళందరూ గురువులు కావాల్సింది కానీ గురువుని కాలేకపోయినారు మరి హె సంఘం ఏం చెప్పండి ఇసంగు స్వీకరించిన యూదులు అన్యుల సంఘం కాదు సంఘం దేవుని వాట్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దేవుని కుర్తిలు బాగా ధ్యానించిన వాళ్ళు అన్నారు చిన్నప్పటి వాళ్ళు గురువుల లాగా లేదా దేవుడి వాక్యంలో ప్రజల స్థితికి ఎదిగిన వారి లాగా కనిపిస్తలేదు ఇంకా పసిపిల్లలు లాగానే ఉండరు అన్న విషయాన్ని హెచ్చరిస్తాడు అది చాలా దుఃఖకరమైంది అనేక ప్రాంతాలలో అనేక కుటుంబాలలో దేవుడి వాక్యాన్ని ధ్యానించినప్పుడు అవకాశించినప్పుడు విషయం బ్రదర్ ప్రార్థన చేయండి అంటే ఏ సిస్టర్ మీరు ప్రార్థన చేయండి నేను చెయ్యండి మా అంటూ చేస్తాడు మా మమ్మీ చేస్తాడు మా అత్త చేస్తాడు ఎంత అది మనం ఎందుకు ఇంకా గురువుల స్థితికి ఎదగలేక ఉన్నాం కాలం ముగిస్తుంది మన కాలం ముగిస్తుంది వృద్ధాప్యం దాటిపోతుంది అయినా కానీ మనం ఎందుకు ఆత్మీయ స్థితిలో ఆ రీతిగా వయసు మళ్ళుతున్న మనము ఆత్మలో ఇంకా ప్రసిద్ధిలో దాగలి ఉంటున్నాం ఇంకా రక్షణ అనుభవం దగ్గరనే నిలబడిపోతున్నాం కొందరికి రక్షణ అనుభవం అనుకుంటారు కానీ సమాప్తిలో రక్షణ అనుభవాన్ని పోగొట్టుకుంటారన్న విషయాన్ని మీరు చూపిస్తారు యువ సమాప్తిలో అనేకలు రక్షణ అనుభవాన్ని కోరుకుంటారు అది మన ప్రభుజ్ఞానం చేస్తాడు కానీ ఈ వాక్యం మనకి హెచ్చరికలా ఉండాలా ఎందుకు మనము గురువుల్లాగా తయారు కాలేకపోతున్నాం ఎవరిని మనము బ్లేమ్ చేయడానికి చిన్నప్పటి నుంచి మనకి ఇచ్చిన అవకాశమే దేవుడి వాక్యాన్ని జరించే అవకాశం అనేక ప్రాంతాలలో మనం ఈ వాక్యాన్ని వింటున్నాం ఎంతమంది మిమ్మల్ని హెచ్చరిస్తారు అది దేవుని యొక్క ప్రేరణ ఎంతమంది సేవకులు మిమ్మల్ని హెచ్చరిస్తూ మిమ్మల్ని గురువుల్లాగా తయారు కావాలని ఎవరు ఉదయకాలం వాక్యం తీయడం సాయంత్రం నుంచి ఎలాంటి జీవితం సండే ఒక ఫార్టీ ఫార్టీ వాక్యం ఇష్టం సోమవారం నుంచి ఎడలి మనం జీవితాన్ని ప్రతి సంఘంలోకితే చూస్తూ ఎంత రకరకాల ప్రాంతంలో తిరిగడం అని ప్రవర్తన సేవలో ఇదే వ్యవస్థ ఇది మన గులకి మన డృదలలో మంటల్ని వెల్పించాలా అన్న విషయాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను మీరు మీ వ్యక్తిగత జీవితాలలో గురువులాగా ఉన్నారా లేదా అని పరిశీలించుకునే సౌమ్యం ఒకవేళ గురువులాగా లేకపోతే ఏం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా మీరు ధ్యానించాల కాబట్టి ప్రతి ఒక్కరిని గురువులాగా లేక సేవకుల్లాగా దేవుడు ఏర్పరచుకున్నాడన్న విషయాన్ని ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి మధ్యస్థ వార్త ఐదవ అధ్యాయము అంతా తెలిసిన విషయమే ఐదవ అధ్యాయం కొండ ప్రసంగం అనేది మధ్యస్థ వార్త ఐదవ అధ్యాయము అది ఎడవ వచనంలో ఒక వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను తర్వాత 19వ వచనం ధనిస్తాను. అర్థశాస్త్రమౌలనే అర్థశాస్త్ర నాయనను చివరి వచనమునైనను కొwidetilde వచనని ప్రారంభమవుతుంది. అదే స్థితికే కాని కొwidetilde నేను నాలిదు. అగాధన మొహిల్ పరిచిపోయినమే కాని అర్థశాస్త్రమపేన నలేటి వరి దాన్ని ఒక గొప్ప ఐన తనై న తప్పిపోదని ఇసేను అమీతో చెప్తున్నాను. కాబట్టి ఈ అధ్యాయంలో కేవలం అల్పమైన దాని చూడండి ప్రతి ఒక్కడు దేవుడి వాక్యాన్ని ప్రకటించాలా అన్న విషయాన్ని కొద్దంలో మన బాబు జ్ఞాపకం చేస్తున్నాడు మరోసారి చూడండి తొమ్మిది పంతొమ్మిదవ చివరి పాదంలో అయితే వాటిని గైకొని బోధించి వాడు ఎవడో వాడు పర్లోక రాజ్యంలో గొప్పవాడగలు ఈ లోకంలో కాదు మనం గొప్పవాళ్ళు కావాల్సింది ఈ లోకంలో మనం అనేకమైన చదువులు చదువుతున్నాం అనేకమైన గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తూ ఉన్నత స్థితికి ఎదుగుతున్నాం కానీ దేవుని దృష్టిలో అవన్నీ పనికిరలిగింది ఈ లోకంలో ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా అవి ఏనాడు కూడా లెక్కకు రావు దేవుని దృష్టిలో కానీ అయిన సన్నిధిలో అయిన రాజ్యంలో నువ్వు గొప్పవాడవు అన్న సాక్ష్యం పొందాలా అంటే నువ్వు చేయాల్సిన ఒకటే ఏంటది దేవుడి వాక్యాన్ని బోధించే వాడిలాగా తయారు కావాలా దేవుడి వాక్యాన్ని బోధించే వాడిలాగా మనం తయారు కావాలా ఫస్ట్ కూడా కలిగి నువ్వు సేవ లేక దేవుడి పీడగా ఉన్నప్పుడు నువ్వు దేవుడిని స్వీకరించినప్పుడు నుంచి మొదలుకోవాలి ఈరోజు వరకు ఈ పనిలో నిమద్ధనమైనావా ఆయన తిరిగి వచ్చినప్పుడు ఏ పని వాడు నిమద్ధమై ఉన్నాడో అని వాక్యం మన పనులు మనల్ని మెచ్చుకోవాలంటే పని ఆరచించట తప్ప మతపరమైన జీవితంలో ఒక ఆచారపరమైన జీవితం కేవలం పాస్టర్ గారే వాక్యం చెప్పాలా లేకపోతే లే కాలంలో కొందరు వ్యక్తులు పెద్దలుగానే వాక్యం చెప్పాలి లేకపోతే క్రిస్మస్ టైంలో క్యారనే వాక్యం చెప్పాలన్న అంటే ఒక కాలంగా పరిమితి మన గురువు జీవితం అవుతుంది ఇతర జీవితాలలో ఇతర కాలంలో సామాన్య మనుషులుగా మనం దృఢంగా అది తప్పు అన్న విషయాన్ని ఈ వాక్యం జరుగుతుంది నేను కాదు ఎలమెలలో ఆయన వాక్యాన్ని మనం ప్రకటించాలా అన్న విషయాన్ని ఈ యొక్క కొండ మీద తను చెప్పిన ప్రసంగంలో హెచ్చరిస్తున్న ప్రభు అది మనకు చాలా ప్రాముఖ్యమై అదే రీతిగా మార్కు వార్త పదహారు అధ్యయంలో కూడా ఈ యొక్క హెచ్చరికని మనకి చూపిస్తుంది మన ప్రభుని వెపరించి వారందరూ అవీతిగా చేస్తున్నారా మార్కు సువార్త పదహారవ అధ్యయం పదిహేనవ ప్రవచనం మీరు సర్వీయ సర్వశికడి అని శిష్యులకు అభ్యంతండి మరోసారి చూడండి మత్య్య సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో అదే వాక్యాన్ని తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు మత్య్య సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ పద్దెనిమిది ప్రక్రిపించాడు పద్దెనిమిది పంతొమ్మిది చూడండి గుణగణం గురు యొక్క గుణగణం ఏంటనేది మనం నేర్చుకుంటాం మీరు సర్వ లోకానికి వెళ్ళి సర్వశుని సువార్త ప్రకటించాలా దేవుడు మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తే మీరు అక్కడ సువార్త ప్రకటించాలా అది దేవుని యొక్క ఏర్పాటు చేయాలి నేను ఒకటే స్థలంలో ఉంటా అనేది అనేక ప్రాంతాలలో వెళ్ళి మనం సువార్త ప్రకటించాలా అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు నిజంగా మనము అతని శిష్యులమైతే మనము అతనికి తగినట్టుగా గురువులుగా తయారు కావాలన్న విషయాన్ని మీరేం చేయాలా చూడండి పంతొమ్మిదవ అక్షరం కాబట్టి మీరు వెళ్ళి మీరు వెళ్ళాలా ఒక స్థలంలో ఉండేవారు కాదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి గురువు చేస్తున్న ముఖ్యమైన పని అది ఫస్ట్ మనం అంతా శిష్యులం ఎందుకంటే మెంబర్స్తున్నాం క్రీస్తుకు మాదిరిగా జీవించాలి క్రీస్తుని కొన్ని క్రీస్తు కలిగిన మనసు మెరుగు కలిగించుకుని క్రీస్తుని తగ్గించుకున్నది ఇవన్నీ వాక్యాలు మనకు తెలుసు కానీ ను నిజంగా క్రీస్తు కలిగిన మనసు కలిగిన ఈ వాక్యానికి ఎందుకు స్పందించలేని స్థితిలో నువ్వు ఎందుకు గురువు స్థితికి ఎదగలేని స్థితిలో కాలం ముగిస్తుంది ఏ క్షణం ఏదో ముగిస్తున్నావా తెలియదు ఆయన వచ్చి ఇంతవరకు నువ్వు ఈ పనిలో నిమగ్నం అయి లేక కేవలం ఫాస్టరే ఈ పని చేయాలా అనేసి సమర్థించుకుంటున్నావా ఈ ప్రశ్నకి మనము ఈరోజు జవాబు తెచ్చుకోవాలి కనీసం ఒక వ్యక్తి నన్న ప్రభుత్వ చెంద నడిపించగలుగుతున్నామా సంవత్సరానికి ఒక వ్యక్తి నన్న దేవుత కనిపించగలుగుతున్నామా ఎందుకు నడిపించలేని స్థితిలో ఎందుకు శిష్యులుగా మార్చలేని స్థితిలో ఉన్నాం నేను సెంట్ థామస్ ఎస్పీజి చర్చ్ లో పోటీ పెరిగిన వాడిని మంచి పేరు నాకు చాలా కాలం వరకు తెలియదు ఎస్పీజి అంటే ఫుల్ ఫామ్ ఏదైనా ఒక అంకులు నడిన చాలా కాలం అంకుల ఎస్పీజి అంటే సొసైటీ ఫార్ ద ప్రాపగేషన్ ఆఫ్ కాస్కు చాలా బాగుంది సొసైటీ ఫార్ దాపులేషన్ ఆఫ్ దాస్ట్రూ సువార్త ప్రకటించిన కొరకు ఏర్పరచబడిన ఆ యొక్క సంస్థ అందులో మనము ఆ రీతిగా సువార్త ప్రకటిస్తున్నామంటే అవన్నీ అందరూ తెలిసేటప్పుడు జస్ట్ వినాలంటే ఈ రీతిగా మనల్ని ఉంటారు నువ్వు కేవలం అంటే అది దాన్ని ప్రశ్నించదు నువ్వు ప్రశ్నించకపోతే బేరదాగా తయారు కాలేలు మతపరమైన జీవనంలో ప్రశ్నించకపోవడం జరిగిన పరిస్థితి తప్పేమి ఆసక్తితో ప్రశ్నిస్తున్నాం గర్వంతో ప్రశ్నిస్తారు దేవుడు ఈ విషయాన్ని నేర్చుకోవాలా అన్న తపలతో ప్రశ్నిస్తున్నావు సరే ఆలోచన క్రమంలో వాటిని మనం చర్చించుకోలేం కాబట్టి చిన్న బయోస్టేట్ పెట్టుకోవచ్చు వర్షపు జరిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బయో స్టేట్ పెట్టుకొని అక్కడ ధ్యానం చేశారు అదేవిధంగా అవకాశం లేకపోతే ఎవరు సరే ఎందుకు దేవుడి నుంచి దూరం అయిపోతున్నారు వారి ప్రశ్నలకి మీ దగ్గర జవాబు లేదు ఇతర మతస్థులు ఏ హక్కులు బట్టి మీ విశ్వాసం నుంచి వే తాలా అన్న ప్రయత్నాలు ఉండాలి మీకు తెలియాలని విషయాలు ఒక దగ్గర సంబంధించిన వాళ్ళకి సంవత్సరానికి ఒక లక్ష మన విశ్వాసానికి విరోధంగా లేపుతున్నారు తయారు చేస్తున్నారు వాళ్ళకి విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళని తయారు రకరకాల పాఠాలు పంపిస్తారు కొంతకాలానికి మీ దగ్గరకు రావచ్చు ప్రతి సంవత్సరం ఒక లక్ష మందిని పంపించి మన విశ్వాసాన్ని చెడగొట్టడానికి వాళ్ళు వస్తారు మీ ప్రక్కనకు వచ్చేస్తారు మీతో పాటు పాత్ర చూపిస్తారు ప్రశ్న వేసి బైబిల్ని చూపించి వేసి దేవుడి కుమారుడు అని ఎక్కడ ఉంది చూపించు అనే ప్రశ్నతో ఆరంభిస్తారు నువ్వు చూపించలేని స్థితిలో ఉన్నావు ఎందుకంటే నువ్వు దాన్ని పరిశీలిస్తలేవు నువ్వు పరిశీలిస్తలేవు కాబట్టి వాడికి జవాబు ఇవ్వలే అప్పుడు నువ్వు విశ్వాసం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం దివు నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం యుద్ధ సమాప్తిలో జరుగుతుంది అందరూ భ్రష్ట వెళ్ళిపోతున్నారు అందుకే దానిగా తన ప్రార్థన మీ యొక్క ఆత్మలో నానించి కలిగించదు బ్రహ్మా భ్రష్టత్వానికి నన్ను అప్పగించదు అని ఎన్నికలలో ప్రార్థిస్తున్నాడు మన అటువంటి ప్రార్థన చాలా అవసరం నిరోజన కేవలం ప్రార్థన చేస్తే సరిపోతుంది మీ విశ్వాసము క్రియల రూపకంగా కూడా కాబట్టి మీరు వింట వాక్యాన్ని అవలంబించుకోవాలా నేర్చుకోవాలా యాహోగు భక్తులు ఇదే విషయానికి జ్ఞాపకం చేస్తారు మీరు ఇంటి బిల్లగా చాలా మంది ప్రజలు లేదని చూపించారు యాహోబు రాష్ట్ర మీరు కేవలం ఎన్నవారే కాకుండా వాటిని మరిచిపోకుండా జ్ఞాపకము చేసుకున్నది ఎందుకంటే అనేక ప్రాంతాలలో మీరు వాక్యాలు పింపరు కానీ వాటిని నిన్న ఎవరు వేసుకోవటలేదు దాన్ని ధ్యానిస్తలేదు మీ ఇద్దరులో భద్రపరచుకోవటం వారిని భద్రపరచుకోకపోతే మీకెంత విశ్వాసమో అభివృద్ధి చెందుతుంది విశ్వాస సహితమైన ప్రార్థనలో ఈ స్వస్థపరుస్తుంది మీరు విశ్వాసంలో ఎదకపోతే మీ ప్రార్థనకి జవాబు ఎగితే వస్తుంది బొమ్మ ఎంతగా ప్రార్థన చేసిన కష్టం నాకెందుకు ఈ బాధ నాకెందుకు నా గుండెల్లో ఎందుకు శాంతి సమాధానం లేదు అన్ని ప్రశ్న ఇస్తావు ఎందుకు నువ్వు జయించలేని స్థితిలో అవుతున్నావు వెళ్ళడం చాలా తక్కువ విశ్వాసం ప్రదర్తుంది మీకు ఎక్కువ కదా మీరు నా అని అడుగుతున్నారు అది ఉండదు వ్యక్తిగతంగా మీరు ప్రభుత్వ సంఖ్యలో మీరు ఉదయం ఇంప్రించుకొని ప్రార్థించినప్పుడు ఆయన కనిపించలేదు ఆయన ఖచ్చితంగా మీ ప్రాధాన్యత కాబట్టి మన తీర్మానము ఆయుధిగా ఉండాలన్న విషయాన్ని అర్థం చేస్తాడు చూడండి మనం పాలు తాగే స్థితిలో ఉన్నామా ఈరోజు లేక ఆత్మీయ జీవితంలో తండ్రుల స్థితికి లేక గురువుల స్థితికి ఎదిగినమా అన్న ప్రశ్నని ఈరోజు మీరు జవాబు పెట్టుకోవాల్సిందే రెండవ ముఖ్యమైన కారణం మొదటిదిగా గురువు అనేవాడి గుణము ఎనిమిది ఉండాలా మనం నడుస్తున్నాం యోహాను రోజు వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఆరవ వచనం చూడండి మన ప్రభు సవాల్ చేస్తున్నాడు నాలో పాపముందని నా ఎందు పాపముందని మీలో ఎవడన్నా రుజువుపరచగలరా ఆయన పరిశుభ్రు అనే విషయాన్ని మనం సాధిస్తున్నాం మేడం అతని వంటి వాడు అని సాక్షిస్తున్నావు ఆయన అదృష్ట దేవుడి స్వరూపి సమస్తలు ఆయన మూలంగా కలిగను సమస్తలు ఆయన మహిమత్వకే కలిగను అన్న విషయాన్ని మనం కలిస రాష్ట్ర పత్రికలు ఇస్తాం మొదటి అదిలో పాపము లేదు నువ్వు క్రీస్తుని పోలి నడుచుకున్న వాడవైతే క్రీస్తుని పోలి నడుచుకున్న ధనవైతే నువ్వు అన్ని నాలో పాపము దాని ఎవరైనా చూపరచగలరా ఎందుకు ఈ విషయం మనం చూస్తాం అమ్మవారి మన సహోదరుల మీద దివరాత్రంలో నేరం ముగుతున్నాడు అంటే శివకుల మీద దేవుడి బిడల మీద వాళ్ళ దివరాత్రంలో దేవుడి సన్నిధిలో నేరాలు ముప్తున్నాడు నీ గుణం ఏ రీతి ఉందో నువ్వు నిజంగా దేవుని బిడవైతే నువ్వు దేవుడి సేవ బిడవైతే సేవగణమైతే నీ గుణం ఏ కేవలం ఆదివారమే దైవికమైన గుణగణవా కేవలం బయట దైవికమైన గుణగణం చూపిస్తున్నావా లేదా అల్లర్లు ధైర్యమైన గుణగలిగిన వా నీ కుటుంబ జీవితంలో నీ సాహితమైన జీవితంలో ఉద్యోగ స్థలంలో అనేక ప్రాంతాలతో వెళ్తున్నప్పుడు ఈ బంధువుల ఆ గుణగలను కలిగిన వా మనుషులు చూస్తా కాబట్టి మన సాక్ష్యము ప్రతి చోట మనం పంచుకున్న ప్రతి స్థలంలో ధైర్యమైన గుణగలను కలిగి జీవించాల గురువు స్థితికి ఎదగాలంటే ఫస్ట్ పాయింట్ నాలో పాపం ఉంటా అని ఎవరైనా రుజుపరచగలరా అన్న సవాలు కూడా ప్రవేశ మనకు లేదా సైతానికి అవకాశం ఇవ్వద్దు దృష్టికి మనం అవకాశం ఇవ్వద్దు వాళ్ళు మన ప్రభు సన్నిధిలో మన మీద నిలకపోవడానికి అవకాశం ఇవ్వద్దు బయట ఎనిపగా జీవిస్తున్నావు నీ ఉద్యోగ స్థలంలో ఎనిపగా చీలిస్తున్నావు ఆఫీస్ వస్తువుల విషయంలో ఆఫీస్ డబ్బుల విషయంలో నువ్వు ఏదిగా చీవిస్తున్నావు నీ సాక్ష్యం ఏదిగా కాపాడుకుంటున్నావు నువ్వు విశ్వాసం చెప్పుకుంటున్నావు కానీ ఆఫీస్ వస్తువుల సంబంధం విషయంలో చూస్తే నేను విశ్వాసం కాపాడగలుగుతుందా ఇది నాది కదా నేను ఇక్కడ ఆఫీస్ లో పాస్ట్ ఇది నాకు సంబంధించిన విషయాలే కదా నేను ఇంటికి ఏమవుతుంది అని గుండల పోగొట్టుకుంటున్నాను సేవల జీవితంలో అనేక ప్రాంతాలలో ఈ యొక్క గుణగలం పోగొట్టడం మేము చూస్తూ ఉంటాం సేవల జీవితంలో దీని దాని విషయంలో మన సాక్షాన్ని మనం కాపాడగలుగుతున్నామా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మనం పరిశీలించాల్సింది నీ గుణగలము ముఖ్యంగా డబ్బు విషయంలో తెలుస్తుంది కాబట్టి ఉదయకాలం ఏ సంపత్తులు నాకు పట్టు వస్తుంది అంటున్నారు సేవ జీవితంలో ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో డబ్బు వెంట మనం పెరగటరానికి వీల్లేదు ఎందుకంటే ప్రభుత్వం కనిపిస్తుంది ఈ లోకంలో ధనాన్ని ఆర్జించకొడి ధన వ్యామోహం మనకు అవసరాన్ని ఉండకాటించాలి అనిస్తారు ఎంత అవసరం అందిస్తాడు కానీ సేవ జీవితంలో ధనము మన వెంట వస్తుంది ఆయన దళులను చిస్తాడని ధనము వెంట పరిగెత్తి అది శుభ్రం పరిగెత్తుపోతా ఉంటుంది ప్రతి దాంట్లో మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఈ సరైన పురుగు పట్టించినప్పుడు సేవకి ఏదయ ఇవ్వగలము విశ్వాసం అక్కడే గల మీద మనసును కేంద్రీకరించుకున్నప్పుడు అది దూరంగా మారిపోతుంది అప్పటి బహు దుఃఖము బాధ కలుగుతా ఉంటుంది రకరకాల ప్రాండాలను పరిగెత్తడంలో విశ్వాసము సరగేత ఉంటుంది మనుషుని ఆశ్రయించడం ఆనందిస్తాం ఏవో నాశయించడం మర్చిపోతాం ఈరోజు విషయం అదే సేవలో బట్టి మన పరముఖి కలిగిన గు మనకు ఎందుకంట పరమ గు పౌరుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వెల్లు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయంలో తన గురించి తను సాక్ష్యం చూడండి గురువు అనేవాడు ఏ రీతిగా ఉండాలా అనేది పదమూడవ అధ్యాయము పరిచయం తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు చాలా ప్రాముఖ్యమైన విషయం మన నిమిత్తము మనం అందరం ప్రార్థన చేసుకోవాలి నా నిమిత్తం నేను చేయాలా నిమిత్తం నేను చేయాలా యాజల గురించి మనం ప్రార్థన చేయాలా చాలా ప్రాముఖ్యమైంది మేము అన్ని విషయములలో బాగా చేసుకోవాలి అన్ని విషయములలో నువ్వు యోగ్యముగా ప్రవర్తింప గురించు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్మకరుచున్నాం ఆయన సాక్షిస్తున్న గురించి మన బంబు ఎన్నికైనా సాక్షి చడో నాలో పాప విడుదలని ఎవరైనా రుజువుపరచగలరా అని ఏదిగా తన గురించి తను సాక్షిస్తున్నాడో పౌలు తన గురించి తను సాక్షిస్తు అదే రీతిగా తనతో పాటు ఉన్న వారి విషయములలో అతని సాక్ష్యాన్ని పంచుకుంటు మేము అన్ని విషయములలో ఈ లోకంలో మనం ఏ ఏ ప్రాంతాలను లేదా మన వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో సాంఘిక పరమైన జీవితంలో పరమైన జీవితంలో అనేక ప్రాంతాలలో యోగ్యంగా ప్రవర్తిస్తున్నామా చాలా ముఖ్యమైన విషయం కాబట్టి మనం అందరము యోగ్యంగా ప్రవర్తింపాలని కోరుతున్నాం అంటాడు మనసాక్షి అంటే కల్పృషం అనేది ప్యూర్ హార్ట్ అనేది చాలా ముఖ్యమైన అంటే కొండ ప్రసంగ మాట్లాడుతూ అంటాడు దేవుని చూసేదారు కదా మనం ప్రతిరోజు దేవుని చూస్తున్నామా లేదా దేవుడి వాక్యములు అయినా చూడగలుగుతున్నాం ఉన్నప్పుడు ఆయన నువ్వు తేటగా చూడగలవు ఆయన చెప్పిన ఈ వాటిల్లో తేటగా అర్థం చేసుకోగలవు దాన్ని అవలంబించుకోగలవు దేవుడు శోధన కల్పిస్తాడు అన్న విషయాన్ని మనం బైబుల్ ఎల్లిస్తాం ఎందుకు లేదు సార్ మన హృదయం తేటగా ఉందా లేదా నీ విశ్వాసము పరిశీలింపబడకపోతే అది ఆధారపడే విశ్వాసం కాదు కాబట్టి మన ప్రభు మనం శోధనకు అపగిస్తారు అన్న విషయాన్ని బైబుల్ అని మనం ప్రభక్తలు శోధింపబడడం మన ప్రభువు కూడా శోధింపడంలో చేస్తాం అతను వాప్తిజం ఇచ్చి యోహాలు ద్వారా వాప్తిజం పొందినాక అపవాది చేత శోధించబడటకు ఆరోగ్యంలోకి కోల్పోవలేదు అది విధానం మన మండలను అపవాది చేత కోడుతున్నాం అది విధానం ఎందుకు అంటే ఈ విశ్వాసం పాటించబట్టి నీ హృదయ స్థితి పరిశీలించాల ఆయన శోదలకు కానీ మరణం అతను మనకు మళ్ళీ తన కాలంలో వింటారంటే అయినా కానీ ఒక గొప్ప గురువులాగా అతను మనకు కనిపిస్తున్న దేశం అంతగా మంచి జ్ఞానవంతుడు అనే అతను మంచి మాటలు చెప్పినవాడు కానీ యవనస్తుల చేత శోధింపబడ్డవాడిలాగా మనకు కనిపిస్తూ ఉంటాడు తెలియదు కదా డెలిఫర్ వీళ్ళందరూ అతను శోధిస్తున్నట్టు మనం చేస్తూ ఉంటాం ఏదో ఇక్కడ అతడు యోగు పెరిగవాడు యోగుని పరిచిస్తున్నాడు యోగుని దేవుడు ఆజ్ఞ ఇవ్వకపోతే ఎందుకు జరగదు కాబట్టి మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలా అంటే దానికి తగినట్లు జీవించాలా అన్న విషయాన్ని ఈ యొక్క హిబుల్ రాష్ట్ర పత్రికలు మనం చూస్తున్నాం పరిచయం మనసు చూడండి మా నిమిత్తము ప్రార్థన చేయాలి మేము అన్ని విషయములలో యోగ్యంగా ప్రవర్తింపకూరచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొంచున్నాము మీ జీవితంలో ఇటువంటి సాక్షి చివరి వరకు సంపాదించుకోవాలా అన్ని విషయములలో అన్ని విషయములలో యోగ్యంగా ప్రవర్తించి మంచి మన సాక్షి కలిగినాం అన్న సాక్ష్యాన్ని దృఢమైన నిశ్చేత కలిగి జీవించడం నేర్చుకోవాలా ఇది గుణగణం సంబంధించి సరే యుద్ధ సమాప్తిలో ఎందుకు గుణగణం చేదొట్టుకుంటారు మనుషులు అన్న విషయాన్ని దేవుడు కాపాడు చెప్పండి విషయం మొదటిది మొదటి మంచి గుణగణం పెట్టవని దాన్ని కాపాడుకోవాలా దాన్ని కాపాడుకోవడం ఏ రీతిగా కాపాడుకోవాలా రెండు విషయాలు మొదటిది రోజు రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయంలో పౌలు విషయాన్ని జ్ఞాపకం చేస్తారు మనకి త్వర త్వరగా చూసుకుందాం పన్నెండవ అధ్యాయము మొదటి వచనంలో చూడండి అతను బతి మార్పుడు మనకి మన శివలని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలా ఆయనకి సజీవ యాదంగా సమర్పించుకోవాలి వదిన పడ్డ గోడకు వెళ్ళాలి మనం ఈ లోకంలో బలి పశువు లాగా ఆయన కొంత సమర్పించబడ్డ జీవితాలు మనం ఉండాలా బలి పశువు మరణించిన పశువు కదా కాబట్టి దానికి ఏ స్పందన అంతా ఉండదు దేవుని దృష్టిలో మనము ఆ రీతిగా తయారు కావాలా ఈ లోక దృష్టిలో మనం ఆ రీతిగా తయారు కావాలా నువ్వు దేనికి స్పందిస్తున్నావు ఈ లోకంలో ఏదో సాధిస్తాం ఏదో సంపాదించుకుందాం అని స్పందిస్తున్నావా లేక బలి పశువు అనుభవం కలిగి ఉన్నవా ప్రపంచమంతటా బహు భయంకరమైన కాలంలో మనం ఈరోజు రీసెర్చ్ రిపోర్ట్స్ చర్చ్ రీసెర్చ్ రిపోర్ట్స్ చదువుతుంటే చాలా భయంకరంగా ఉంటుంది యునైటెడ్ స్టేట్స్ యూరోప్ అంత పాస్ట్రంలో ఎంతగా బలహీనంగా దిగజారిపోతుందన్న రిపోర్ట్స్ నేను ఈ రీసెంట్ లో ఒక రెండు మూడు లక్షణం రిపోర్ట్ చదువుతుంటే నేను రాజధానిస్తున్నాను ఫిఫ్టీ వన్ పర్సెంట్ సేవ ఆ ఇంటర్నెట్ కోర్నోగ్రఫీకి అడిక్ట్ అయిపోయిన సేవకులు ఏ రీతిగా దేవుడిని సేవ ఈ వాక్యం ఎందుకు వాళ్ళు గెలిచేస్తున్నారు ఎంతో భయంకరమైన కాలంలో మనం ఆ సేవకులు దేవుని సరిహిలో యాజకత్వం నడిపిస్తూ ఆచరిస్తూ అనిందులకు దేవుని స్వార్థని ఏ రీతిగా ప్రకటించగలరు అపవీంద్రతతో మనం రీతిగా దేవుణ్ణి సంతోషించి ఆయన పరుషకులు కొన్ని మనలో పరిశుభ్రంగా కాబట్టి గురువుగా అది నువ్వు పిలుచుకుంటున్నా నీకు పరిశుద్ధతను తీర్చగలుగుతున్నావా చూడండి అది గలపై పొంచి ఒకటి పాపం నేను ఎప్పుడు నింపునవా అని దానికి అవకాశం ఇస్తే అని నేను ఏం చేస్తుంది అని తన దేవుడు స్వయంతో మాట్లాడుతున్నాడు దానికి నువ్వు ఎందుకు అవకాశం ఇస్తున్నావు నేను టీవీ చూడాలి ఎందుకంటే అది ఎక్కువ సిమెలేటింగ్ అవుతుంది అది చూసే కొద్ది గంట గంట తన సమయం గడపాంది చాలా కష్టతరం మీరు అలాంటి సైన్స్ చూడొచ్చు కదా డిస్కవరీ చేయాలని చూడొచ్చు కదా ఏ విషయా స్టిమ్యులేటింగ్ ఉంటుంది మరియు టీవీ సీరియల్స్ ఆ చాలా స్టిమిలేటింగ్ ఉంటాయి ఎవరి వస్తే జరగబట్టేస్తే ఎవరు కదా పెద్దవాళ్ళు కూడా అవి చూడాలా మీ బాడీ హార్మోన్స్ అన్ని రియాక్ట్ అవుతా సైంటిఫిక్ గా మీకు చెప్పడం వాటిని అదుపులో అంటే వాటిని చూడక ఉండడమే దేవుడి సంగతి కనీసం ఒక గంట రెండు మూడు గంటలు ప్రార్థనలు గడపడం కానీ దాని ముందు మట్టు గడపగలము ఇంటర్స్ కూర్చున్నారంటే పిల్లలు గంటలు గంటలు సమయంగా వాళ్ళు అక్కడనే ట్రాక్ అయిపోతున్నారు పల్లెల మీద మనము చెక్ చేసి తిరుగుతున్నాం ఎంత నాలెడ్జ్ వాళ్ళు ఇంటర్లో ఏం చేస్తున్నాడో తెలియదు మీకు నాలెడ్జ్ అవసరం వాళ్ళు దేవుడి మార్గంలో నడిపించాలని మీకు నాలెడ్జ్ ఎంతసేపు కంప్యూటర్ కూర్చోాలా అనేది హెచ్చరించే మా చుట్టాల అబ్బాయి ఫేస్బుక్ ఎక్కువసేపు సమయం కడుపు కలిసి తల్లి తన స్నేహితుల ముందు ఒకటి తెప్పేసినట్టు వాళ్ళ రాత్రి శివశాపిస్తాం చనిపోయాడు అటువంటి బయట కాలంలో ఉన్నాం ఒకటే కుమారుడు ఆ తల్లిదండ్రులకి జీవితాంతము వేదన కాబట్టి మీకు దీని రోజు ప్రార్థనలో అవకాశం చాలా అవసరం అదిలో మార్చుకోవాలి చేసుకోవాలి అవకాశం కల్లా ప్రాంతం ఈ కాలంలో మనం ఉంటున్న కాబట్టి కాబట్టి నీ యొక్క గుణగణాన్ని నువ్వు కాపాడుకోవాలన్నప్పుడు నాకు బహు ఇష్టకరమైన వాక్యం ఏంటంటే కీర్తి సామెతల గంధంలోని ఒక వాక్యం చూపిస్తాను చూడండి మూడవ అధ్యాయం మూడవ అధ్యాయము ఐదు నుంచి ఆరవ వత్సరాలు రెండవ అసరాలు చూడండి మీ ృదంతో అంతే యోగం అనేది నమీకంచుము మీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక సరే మొదటిదిగా మీ శరణం మీరు కాపాడుకోవాలి ఎందుకంటే మీ యొక్క సాక్ష్యం అక్కడి నుంచి ఆరంభం ఫస్ట్ పాయింట్ ప్రతి ఒక్కరు చూస్తా ఫిజికల్ గా కాబట్టి మీ యొక్క ఫిజికల్ బాడీస్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి జాగ్రత్తగా పవిత్రంగా జీవించలే మన పరకు పవి పవి పరిశుద్ధులు కాబట్టి మనం కూడా పరిశుభ్రత ఉండడానికి ఆ కొండగా పరుగు జ్ఞాపకం చేస్తున్నాడు మోషే మిమ్మల్ని హెచ్చరించి నాహత్య చేయకూడక అనే ఆజ్ఞలు మీరు చెప్పాలి కానీ దేవుడు చెప్తున్నాను చూడండి మన పరుగు చెప్తున్న ఆజ్ఞ శ్రేష్టమైనది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు తన సహోదరు వేషించేవాడు హత్య చేసినవాడు అంటే చూడండి ఆ శరీరమైన విషయాలు ఆత్మీయంగా మారిపోయి మన ప్రభుత్వాలు కష్టపడుతుంది నువ్వు హత్య చేయవసే ద్వేషిస్తే హత్య చేసిన వాడు కాబట్టి నరహంతకులుగా తయారెత్తారు యుగ మనుషులు ఎక్కడ కనిపిస్తారు ద్వేషం ఎక్కడ కనిపిస్తుంది బయట కనిపిస్తుందా లోపల కనిపిస్తుందా పరిశీలించుకోవాల్సిన కుటుంబంలో కనిపిస్తుందా కుటుంబం బయట కనిపిస్తుందా ద్వేషం అనంతముడు మాట్లాడుకునే స్థితిలో అక్కజల్లెలు మాట్లాడుకునే స్థితిలో భార్య భర్తలు మాట్లాడుకునే స్థితిలో ఉంటుంది క్రైస్తవ సంఘానికి వచ్చి ప్రపంచం అంతటా సేవకుని భార్య డివోర్స్ తెచ్చుకోవడం గొప్ప గొప్ప ఎందుకు నా ద్వేషం దాంతో సాధించండి ఎందుకు తీరు ద్వేషం ఉంటారు ఆయన ఎవరిని ఆయన మనం ఎందుకు ద్వేషించాలా కాబట్టి రెండవ పాయింట్ ఏంటంటే మీ మనసుని నువ్వు అర్ణం మొదటిది మీ కాపాడుకోవాలా రెండవది నీ మనసును కాపాడుకోవాలి అందుకే నీ స్వబుద్ధిని ఆదరం చేసుకోవాలి ప్రతిసారి మనం జస్టిఫై చేస్తా ఉంటాం మనం ఏది సమర్పించుకుంటున్నాం ఏ డెసిషన్ తీసుకున్నాం మనల్ని మనం సమర్పించుకుంటున్నాం అది తప్ప చెప్తుంది నీ సొంత ఫల ప్రతి అవకాశం ఇవ్వద్దు జస్టిఫికేషన్ బైబుల్ వాక్యం ఫైనల్ ద బైబుల్ సెన్స్ దాబట్ నీకు అక్కడ జస్టిఫికేషన్ డిస్కషన్స్ డిబేట్స్ అవసరమే వాక్యం ఏం చెబుతుంది దానికి కన్నెత్తి జీవించాలా ఎస్ పాటిస్తా అని తీర్మానించుకోవాల అప్పుడే ఆయన నిన్ను ఆశ్రయిస్తాడు కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక మరోసారి చూడండి నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో కాబట్టి నీ పూర్ణ హృదయంతో దేవునించాల మరి సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకోవాలి మనం ఇందులో ఆ విషయం తీర్మానించుకోవడం సరే ఇందులో ఒక వాక్యం చెప్పిన త్వరగా సమాప్తిలో ఎందుకు మన స్థితి ఈ రీతిగా ఉంది మొదటి కోరికల రాష్ట్ర పత్రికలో ఈ విషయాన్ని చూపించిన హెచ్చరికతో గురిస్తాను మొదటి కోరికల రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగవ వచ్చిన పదిహేనవ అధ్యాయం కొన్ని రాష్ట్ర మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై వక్షరంలో ఎవరు పర్వతరాజ్యానికి వెళ్ళగలరు అందరూ గురువులు పోగలరా అందరూ పోగలరా అందరూ దేవుడి పోగలరా అన్న విషయాన్ని హెచ్చరికతో ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించుకుంటాం యాభైవ వచనంలో ఎవరు పల్లవరాజానికి పోతాడంటే ఇక్కడ ఆన్సర్ ఉంది నువ్వు రక్త మాంసం అన్ని శరీరంగా జీవించు పాప పూరితమైన జీవితాన్ని జీవించవాళ్ళు పల్లవరాజానికి విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు అదే రీతిగా దళితుల రాష్ట్ర పత్రికలో సత్యాన్ని సంపూర్ణంగా విశదీకరించిన విషయాలను మనం ఒకసారి చూసుకుంటాం చూడండి దళితుల రాష్ట్ర పత్రిక ఈ లక్న మాంసములు గల జీవితము ఏమి తిగుంటదన్న విషయాన్ని దళితుల రాష్ట్ర ఐదవ అధ్యాయము పరిచయం వచ్చిన చెప్తున్నాడు బాగుంటుంది చూడండి రక్త మాంసములు అవి ఏమనగా జాలత్వము అపవిత్రమకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషము ద్వేషములు కలహము మసరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మసతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలన్నది ఇంతెన్నో రైతు ఈ గుణకనాలు కలిగిన వారు ఎట్టి పరిస్థితుల్లో పద్మ రాజ్యానికి వెనక నువ్వు ఎంత గురువుల కావచ్చు ఎంత గొప్పవాళ్ళనే కావచ్చు లోకంలో కానీ ఇటువంటి పులకనాలు ఉన్నవారు పద్మ రాజ్యానికి ప్రవహించలేదు అనే విషయానికి పౌరులు జ్ఞాపకం చేస్తూ ఎవరు వెళ్ళాలి గురువు అనేవాడు ఏ రీతికి ఉండాలా విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అక్కడ వాటిని చెప్పేసి చూడండి ఇరవై రెండవ వచ్చాను ఆత్మగుణానికి అర్హులైన వాళ్ళ గుణగణాన్ని వేయించుకుంటే అయితే ఆత్మ ఫలము లేవనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశాదిగ్రహం చూడండి ఫస్ట్ ప్రేమతో ఆరంభమై చివరి ఆశాదిగ్రహంతో అవి గుణిస్తుంది ఈ గుణగణాలు మీలో ఉన్నవాళ్ళేవా అని పరిచయం చేసుకోవాలి ఈ గుణగల తప్పు మనం ప్రయాస పడాలా ప్రేమ కలిగి ప్రయాస పడ హెసిరేషన్ కావు కాబట్టి నువ్వు నిజంగా ప్రేమించగలవా మనుషులని నీ క్యారెక్టర్ లేక నీ గుణాన్ని నువ్వు కాపాడుకోవాలా అంటే ఇవన్నీ నువ్వు ప్రాక్టీస్ చేయటం తప్పదు ప్రతి దశలలో వీటిని అమలు పరచుకున్నప్పుడు నీకు పరీక్ష గత జరుగుతూ ఉంటుంది నువ్వు నీకు అర్థం కొల స్థానం సమాధానం ముక్కున అటవులు వస్తా ఉంటాయి అయినా సమాధాన పరచం అందా ఆశాని గ్రహము పోగొట్టుకునే అవకాశాలు వస్తా ఉంటాయి శోధన అరిగి కానీ చివరి వరకు నీ ఆశా నిగ్రహాలు కాపాడుకోగలవా గురువు అంటే అటువంటివాలి కదా చివరి కాదు గురువు చేస్త పనేది చివరి పాయింట్ నేను ఇచ్చేస్తున్నాను సర్వలోకానికి వెళ్ళి సమసృష్టికి సువార్త ప్రకటించాలా ఈ రోజు అన్న కనీసం మనము ఇద్దరులకు గురువులాగా ప్రభుడిని మాదిరిగా జీవించగలమా అన్న ప్రశ్నకి జవాబిత్తుకోరా దేవుడి సేవ చేయడంలో ఆయన రాజ్య విస్త్రంలో కనీసం నేను ఒక పాత్రగా వాడపలేకపో లేదా ప్రభు నన్ను అని తీర్మనిచ్చుకోరా అటువంటి తీర్మను దేవుడు ఖచ్చితంగా ఆశ్రయిస్తాడు ఎందుకంటే చూడండి తెలుగు రాష్ట్ర పత్రిక అధ్యాయంలో ఒక మాట నేను మీకు చూపించి ముగిస్తాను టెడ్ రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయము అటువంటి సేవ అటువంటి క్రైస్తవ జీవితము అటువంటి గురు ప్రభుకు మాదిరి కలిగిన జీవించగలవా లేదా పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వర్షంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు మనమందరము నిశ్చలమైన రాజ్యమును పొంది ఉన్నాము అన్నది మన విశ్వాసం ఎప్పటికీ చెరించని ఆ రాజ్యం కొరకు స్థిరపడుతున్నాం ఆయన కృప కలిగి ఉందము ఆయన కృపలో ప్రతిరోజు మనం చివరించ చేరినమా అన్న ఒక పాట పాడుతూ ఉంటాం చెంత చెరిన నాడు అదే నేను ఒక హిమ గురించి మాట్లాడుతున్నాను సిల్వ చెంత అది మన ప్రస్తుత కాలము పాట మన పూర్వీకులు పాడుతున్న పాఠాలు హిమ్ నన్ను చేర్చు నన్ను చేర్చు హింగ్లో చెంత చేసి వాస్తకర్ గారికి ఆలోచిస్తారు నన్ను చేర్చు నన్ను చేర్చు ఎక్కడికి నీళ్ళ ప్రార్థన అవసరం కేవలం పాట అన్న విషయాన్ని అర్థం చేస్తున్నాడు ఎందుకంటే ఆయన వచ్చే టైం వరకు నువ్వు ఈ రీతిగా చేయగలుగుతున్నావా దైవ కృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడం కాలం ముగిసుకోవాలను ముగుర్చుకునే సమయం వరకు ఈ రీతిగా జీవించగలవా ఆయన కృపలో ఆయన కృప కలిగి వినయంతో భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయగల మనుషులకు చెప్పుకోకుగా ఎవరు నేర్చుకోవాలా అని కాని కాదు మన ప్రవరు నేర్చుకోవాలా అన్న ఆసక్తితో ఆయన కొరకు ప్రీతికరమైన సేవ మనం చేయగలమా మన మండలము ఇంకా పాలు కాదు ఒకవేళ అరిగి మీ వృధా నిర్చుకోకండి ఎందుకంటే దేవుడి ఒక వాక్యము మన పిల్లలను మంధించాలా మనం అనేక జీవితాలలో వెలుగులంటే ఈ వాక్యాన్ని మనం పట్నం ముందుకు పది రోజు తీర్మనించుకోండి మీరు గురువులాగా ఉండడం కోరికే దేవుడి బిమ్మల్ని ఏర్పరచుకోండి అది పేదరాష్ట్ర పత్రికలో మనిపిస్తాం చీపట్లో నుంచి తన ఆశ్చర్యకరమైన బెరుగు కనిపించిన వాణి గుణాతిశాలను ప్రచురించ నిమిత్తం మీరందరూ చూడండి పేదరాష్ట్ర మొదటి పత్రిక తొమ్మిదవ వస్తున్న అట్లయితే మీరు చీపట్లో నుండి ఆశ్చర్యకరమైన తన విరుగులోకి మిమ్మును పిలిచిన వాణి గుణాతిశలను ప్రచురము చేయ నిమిత్తము మీరెవరు ఏర్పరచబడిన వంశము రాజులైన యాచక సమూహం మీరంతా యాచక సమూహం అని వాక్యం చెబుతుంది రక్షణ పొందిన వాళ్ళందరూ యాచకులు రక్షణ పొందిన వాళ్ళందరూ సేవకులు రక్షణ పొందిన వాళ్ళందరూ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలా ఆయన వెలుగుని ప్రకటించాలా ఎందుకంటే మిమ్మల్ని అందరినీ యాచకులుగా మార్చుకున్నాడు రోమరాష్ట్రపతిగా రెండవ మిమ్మల్ని అంది ఆత్మలో యుగా మార్చుకున్నాడు ఆప ఎంత మనందరినీ ఇస్సారిగా మార్చుకున్నాడు దేవుని ఇస్సారుగా దేవుడు ప్రజగా మరిని మార్చుకున్నాడు కేవలం దేవుని ప్రజలని చెప్పుకొని కృతజ్ఞత మీ దేవుతే సరిపోయిన జీవితాన్ని నువ్వు ఖచ్చితంగా నీ జీవిత కాలంలో గురువు కావాలంటే ఈ వాక్యాన్ని జీవించాలని మోచుకోండి మీ వల్ల యాచక సంబంధంగా తయారు దేవుని ప్రజగా తయారు చేసుకున్నాడు చూడండి అతని గుణాతిశములను ప్రచురించు ప్రచురము చేయ నిమిత్తం మీరు ప్రచురించాలంటాడు పరుషుద్ధ జనములు దేవుని సత్త ప్రజలై ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ కాబట్టి ఆయన కరికల మన మీ ఆయన కృప మనలో ఉంది మన మీద ఉంది కాబట్టి మనల్ని ఆయన విడుదలగా తయారు చేస్తున్నాడు కాబట్టి మనల్ని ఎవరు శుభంగా ప్రకటిస్తాయి కాదు పొందింది నాకెవరు శుభంగా ప్రకటిస్తాయి రక్షణ పొందింది ప్రభు నమ్ముకుంది నేను ఇంకా టూ పాయింట్ సెవెన్ లేటెస్ట్ సెన్సెస్ ప్రకారంగా అది నేను నా కాలం నుంచి వింటున్నా పర్సెంటేజ్ ఎంత కాలంలో ఈ వాక్యాన్ని వింటున్నా నేను గురువు స్థితికి తిరిగి వచ్చినప్పుడు ఏమంటాడు ఒక గుంపు గురించి మాట్లాడుతున్నాడు మేష వార్త ఏడు వందల మనం చూస్తాం ఆ వాక్యాన్ని ఇవ్వడంతో ఇటీవల ప్రతి వారు పల్లవ రాజ్యంలో ప్రవేశించాడు కానీ నా తండ్రి చిహ్న నెవేర్చేవారు కదా ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ యుగ సమాప్తిలో అనేకలొచ్చి ప్రవ్వా నీ నామ రోగం స్వస్థపరచలేదా దయ్యం నిలబట్టలేదా అద్భుతాలు చేయలేదా అంటే అగ్రహం చేయలేదు వీళ్ళు దొంగ గురువులు ఎందుకంటే గురువుల గురించి మనం ధ్యాన స్థితికోవాలి మనం అనుమతి గురువులా ఉండడానికి వీళ్ళే మంచి గురువులాగా పేరు పొందుకోవాలా బల నమ్మకమైన మంచి దాసు మంచి దాసు అన్న బిరుదు గౌరవ గౌరవం మన ప్రభుత్వం మనం పొందుకోవాలా అదే నీ కృప బాగే గురించాలని ప్రార్థన చేశాను కనిపిస్తుంది పక్షులకు అన్నాడు మరోసారి కృపలు మన జ్ఞాపకం చేసుకోండి గొప్ప మీరు ఏ రీతికైతే పరమ గురువులాంటివి మమ్మల్ని నడిపించినారో ఈ లోపంలో నేను అదే రీతిగా మీకు మాదిరిగా గురువులు లాగా తయారు కావాలి ప్రభావ ఒకవేళ మేమింకా మీ దృష్టికి పసిపిల లాగైతే మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ రోబా ఇది వయసుకు సంబంధించి ప్రాణం కూడా మీరు చూపిస్తాను ఇది ఆత్మకు సంబంధించింది మనసుకు సంబంధించింది ఇది మా తీర్మానానికి సంబంధించింది అన్న విషయాన్ని రచి మా జ్ఞాపకం చేసినా ప్రతి ఒక్కరు మీరు ప్రతి ఒక్కరు నీ యాజకుల లాగా ఏర్పరచుకున్నారు ప్రతి ఒక్కరు నీ సువార్థికు లాగా ఏర్పరచుకున్నారు ప్రతి ఒక్కరు నీ శిష్యులు లాగా ఏర్పరచుకున్నారు ఈ విధంగా నీ శిష్యులుగా మార్చుకోమని హెచ్చరించినారు కానీ మేము ఇంతవరకు చేయలేదు ప్రభావం ఒక్క నీళ్ళు నేను శిష్యులుగా మార్చుకోలేకపోయినా ప్రభావం కానీ ఇది మేము తీర్మానించుకున్నాం మా జీతాన్ని సమర్పించుకుంటున్నాం నూతనంగా మీ యొక్క అభిషేకాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీ పద మాకు అనుగ్రహించండి ఏ విధంగా మేము మీ వద్ద నా ఎందుకు వచ్చి నా కాడి మనం నేర్చుకోమల అవును ప్రభా ఇం మేము విషయాన్ని నేర్చుకుంటున్నాం ప్రకటించకపోతే మా విషయ మేము ప్రకటించాలా మీ మమ్మల్ని ఏ రీతిగా రసులో కనిపించాను ప్రభు ఆ విషయాన్ని మేము అనేట్లా మా జీవితకాలం త్వరగా ముగిస్తుంది ఆ విషయం మేము దుఃఖపడకుండా ప్రభావ కనీసం ఎప్పుడైనా ఆరంభించుకోవాలన్నా సేపడేది అల్లి మీ చక్కగా తీసుకొచ్చే పిల్లలు మమ్మల్ని తయారు చేయాలని ఆపిస్తాము మీకు ఇదే సమాప్తించుకొని ఉంటుండగా మీరు రాకడానికి సంబంధించిన ప్రవేశాలన్నీ నిలబెట్టుకునే గ్రహించలేని స్థితిలో ఉంది మతపరమైన జీవితం మేము ఆ రిగు ఉండకుండా ప్రభావ మీ యొక్క చిత్తాన్ని గిరేసించి ఆ యొక్క రూపా భయభక్తులతో మీ ప్రీతికరమైన సేవ చేసే పెద్దలుగా మమ్మల్ని అబ్బాల్ని తయారు చేయమంటు ముఖ్య సంఘర్షణ తయారు చేయమంటారు రామైన ఏ సు గ్రీసు